నాలుగు వందల ఎనభై నాలుగవ సంకీర్తన నా వల్ల నీకేమున్నది నారాయణ నీవు నన్ను కావించి రక్షించే గాక సొమ్ము తిన పుట్టినట్టి సోమరి బంటు ఏలికకు ఇములనందుకు ప్రతి ఏమిసేసీ నీ చిమ్ముచు నే మించిన పనివాటలలో ఉమ్మడి చేసేటి వట్టి ఊడిగాలే కాక ఆశపడి వచ్చినట్టి అతిథి బలు రాజుకు రాసిసేసి ఏమిచ్చిన రతికెక్కినీ బేసబెల్లితనమున ప్రియాణనిచ్చకమాడి మూసి ధైన్యపు చేతుల ముక్కులింతేకాక శరణాగతుడా నీకెచ్చట శ్రీవెంకటేశుడా దొరనయ్యేమిట సరితూగలనూ ధరలోన నీవు దయదలచి నన్నేలుకోగా పరగుని మరుగున బతుగుదుగాక